మస్తేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణా మన్మోపిసాదం శ్రీమహాగణాధిపతాశివ సమాభా శంకరాచార్య మీరు దోషం చేశారు అని సందేహం ఉన్న వ్యక్తుల విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి అని అంతవరకు అనేక విషయాలు చెప్పబడ్డాయి వీటిని మీరు ఉంటేదో న్యూస్ పేపర్లో సమాచారంలాగా తీసుకోవడం కాదు దీన్ని సీరియస్గా మీరు తీసుకుంటే మంచిది ఏష ఆదేశేదముచేతనం ఇది విధింపబడుచున్నది ఇట్స్ ఎ మ్యాండేట్ तपन सचर तर उपदेश पुत्रादिरादीना वेदमुचेत मानव की विधिपड़न वाक्य तरह तंड्री मोदी वो मोदी वाला की चे उपदेश इ गवर्नमेंट लाने पाश्चर् స్పీడ్ ఫలానా స్పీడ్ దాటి వెళ్ళకూడదు ఇట్స్ అ లా తండ్రి కొడుక్కి చెప్తాడు రే కార్ని స్పీడ్ ఇది స్పీడ్ దాటి వెళ్ళదు అని చెప్తాడు చెప్పినప్పుడు అభిప్రాయం ఏంటి నువ్వు ఆ స్పీడ్ దాటి వెళ్తే నీకు టికెట్ ఇస్తాను నా అభిప్రాయం ఉపదేశం నువ్వు వెళ్ళకుండా ఉంటే మంచిది సో తండ్రి చెప్పేదానికి లా చెప్పేదానికి తేడా గవర్నమెంట్ గజెట్ చెప్పేదానికి అక్కడ పనిష్మెంట్తో సహా ఉంటుంది ఇక్కడైతే నీ హితాన్ని కోరి నేను చెప్తున్నాను నేను తప్పకు పాటించవలసింది అనే ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఉపదేశం ఇది సో ఏషా ఆదేశ శృతి తరఫు నుండి ఇది ఆదేశము తల్లిదండ్రులు పిత్రాధీన ఇతరులు ఆది ఆది అంటే తల్లి గురువు మొదలైన వాళ్ళని తీసుకుంటాము సో తల్లిదండ్రులు గురువు మొదలైనవారు తమ సంతానానికి లేకపోతే తమ కొడుకు కూతుళ్ళు మొదలైన వాళ్ళకి అయితే విషయంలో అయితే తమ శిష్యులకి చేసేటువంటి ఉపదేశము అంటే A very useful, friendly, loving advice. Veda Rahasyam. వెరీ యూస్ఫుల్ ఫ్రెండ్లీవింగ్ అడవైజ్ తర్వాత Veda వేదరహస్యం వేదా వేద ఉపనిషత్ ఉపనిషత్ శబ్దం అసలు శబ్దం సో ఇది వేదము యొక్క ఉపనిషత్తు ఉపనిషత్తు అన్న రహస్యం అన్న పర్యాయ పదాలే సో పర్యాయ పదాలు అంటే సమానార్థక పదాలు సో ఉపనిషత్తు అన్న రహస్యం అన్న అర్థం అనేది రహస్య శబ్దానికి తాత్పర్యమేమంటే తాత్పర్యము అని అర్థం వేదము యొక్క తాత్పర్యం వేదాన్ని మీరు సారం తీసినట్లయితే ఏమొస్తుందంటే ఇదిగో ఇంతవరకు చేసిన ఉపదేశమే వేదము ఈశ్వరవచనం ఆదేశవాచ్యుక్తత్వాత్ అను ఇది అనుశాసనం ఈ అనుశాసన పదానికి ఏమర్థం చెప్పాలి ఆదేశము అర్థం మ్యాండేట్ అని అర్థం ఉంది దాన్ని అదే అర్థం చెప్పేద్దాం సమస్య ఏముంది అంటే అయిందిగా ఓసారి దేశానికి అయింది కదండి మళ్ళీ మళ్ళీ దాంట్లోనే అంతట్లోదే మళ్ళీ ఏతదనుశాసనం ఇది మ్యాండేటివ్ అని ఇప్పుడేదా చెప్తాం మరి ఏం చేయాలి అనుశాసనం అనేదానికి ఆదేశమోనే అర్థం చెప్పడం ఇంకొక అర్థం ఏమైనా ఉందో లేదో చూసుకోవాలి ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి ఆదేశహాని లేదనుకోండి ప్రాపర్ అర్థం ఏతదను శాసనం తీసితే కానీ ఏషా ఆదేశహాని ఆదేశవాచ్యస్య విధేహే తత్వాలు ఆ దేశము చేపబడేటువంటి విధి ఇంతకు ముందే వెళ్ళిపోయింది మళ్ళీ దాన్నే చెప్పడం కాదు ఇంతటిలో మరి ఎలాగా ఈ అనుశాసనం అనే మాటని ఎలా చెప్తారు ఈశ్వరవచ ఈశ్వరుడు సృష్టిని ఆ జ్ఞానాన్ని జగత్తుకు వేదవాక్కుల రూపంగా ప్రకటించి ఉన్నారు అసలు వైదిక సిద్ధాంతం ఏమంటే సమస్త జ్ఞానము కూడా ఈశ్వరు వైదిక సిద్ధాంతం ఇట్లైక్ దాన్ని సో ఈశ్వరుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారు ఇప్పుడు ఉదాహరణకి సర్వకారణ కారణం ఈశ్వర ఆల్ అప్రోచెస్ డిఫరెంట్ ఇప్పుడు మా దగ్గర ఘటం ఉన్నది ఈ ఘటానికి కారణమేమి పృథివీ ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు పృథివీకి కారణం ఏమి అంటే ఆప కారణమేమి అగ్నికి కారణమేమి వాయువు వాయువుకి కారణం ఆకాశ ఇక నేను నాకు తండ్రి మా నాయన గారు మన ఆయన గారికి తండ్రి మా తాత గారు అలాగే వెళ్తే వెళ్తే వెళ్తే మొదటి తండ్రి ది ఫస్ట్ ఫాదర్ హు నాట్ ఎన్ ఎవరు ఈశ్వర్ ఇది ఒక రిలీజియస్ రెల్బేస్ అప్రోచ్ ఎలా ఉంది రెల్బేస్ అప్రోచ్ వాడికి కారణము కార్యము ఈ గోళ వాడికి అక్కర్ ఈ తాత్తికుల గోళని వాడి సంస్కారాన్ని బట్టి వాడు చూస్తాడు ఈశ్వరుడు యోగ శాస్త్రం ఉన్నది పతంజలి మహర్షి పతంజలి మహర్షి ఈశ్వరుని ఎలా దర్శించాడంటే స గురీ గురువు అని ఆది గురు సో ఇప్పుడు ఒక జ్ఞానం నా దగ్గర ఉన్నది ఈ జ్ఞానం ఎవరు ఇచ్చారు అతనికి వచ్చింది జ్ఞానము డిస్కవర్ అవుతుందే కానీ క్రియేట్ అవ్వదు జ్ఞానం ఇట్ కెనాట్ బి క్రియేటెడ్ ఇట్ కెన్ ఓన్లీ బి డిస్కవర్ ఇస్ ది ఫండమెంటల్ ఫోల్ ఓన్లీ డిస్కవర్ ఇట్ నాట్ క్రియేటెడ్ అంతకుముందే పాసిబిలిటీ రూపంగా ఉంటుంది దాన్ని మనం డిస్కవర్ చేస్తాం డిస్కవర్ అంటే కవర్ ఆవరణాన్ని తొలగిస్తాం అంతేగాని నాలెడ్జ్ని ఎవడూ క్రియేట్ చేయదు దాట్ ఇస్ వెల్ ప్రిన్సిపల్ సో నాలెడ్జ్ ఆల్వేస్ డే సో విచ్ ఈస్ ది ఫస్ట్ సో మా గురువు గురువు అలాగా ఆదివరో అంటే కనుక ఈ టీచింగ్ ఈ నాలెడ్జ్ ఏదైతే కదో దీనికి మొట్టమొదటి గురువు ఎవరంటే ఈశ్వరు కనుక దీనిని ఈశ్వరవచనముగా మనము మాట అందక ముందే వచ్చింది గనక ఈ అనుశాసన పదానికి ఆ విధంగా సాధకతని కల్పిస్తా తర్వాత వా ప్రమాణభూతానా అనుశాసనమేత తీసి మళ్ళీ మనం రాసుకున్నట్లయితే ఇంకొక వస్తుంది సో ఈ విధంగా అనేక గ్రంథాలు ఉన్నాయి ఇవన్నీ ప్రమాణంగా స్వీకరించబడుతున్నాయి కానీ వీటి యొక్క ప్రామాణ్యమేమి అసలు మూల ప్రమాణం ఏమి అన్నట్లయితే వేదమే వీటన్నిటికీ మూల ప్రమాణము ఇది ఒక సిద్ధాంతం వైదికల యొక్క సిద్ధాంతం ఏదైనా ఒక గ్రంథాన్ని అది వేదం చెప్పిన దానికి అనుకూలంగా చెప్తే ప్రమాణంగా స్వీకరిస్తారు వేదం చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పినట్లయితే దానిని స్వీకరించరు అదొక నియమం అది వేదము ఇట్ ఈస్ ది ఫైనల్ థింగ్ కాన్స్టిట్యూషన్ గా మీరు ఏదైనా ఒక లా పాస్ చేసుకుంటే అలా కాన్స్టిట్యూషన్కి అనుకూలంగా ఉంటే యాక్సెప్టబుల్ కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఉంటే మాత్రం యాక్సెప్టబుల్ కాదు సో ఆ విధంగా సంథింగ్ లైక్ దట్ అదే అంటున్నారు ఆయన సర్వేషాం ప్రమాణభూతానం అన్ని ప్రమాణభూతములైన గ్రంథాలకి ఏక వచనాలకి ఏకత అనుశాసనం ఈ ఉపనిషత్తే మూల తర్వాత ఏం ఉపాసివ్యం అందముదే తస్మాదేవక్తం ఉపాసి కర్తవ్యం అది ఎస్మాదేవం ఏ కారణం చేతనైతే ఈ విధంగా ఉందో తస్మాత్ అందువలన అంటే ఇంతవరకు చెప్పినటువంటి విషయము ఇది భగవాను వాక్యమై సమస్త మాణభూతములైన గ్రంథాలకి మూల ఉన్నది ఇది వేదము యొక్క ఆదేశముగా ఉన్నది వేద తాత్పర్యమై ఉన్నది ఇన్ని కారణాల చేత మీరు తప్పనిసరిగా ఇలాగే చెయ్యాలి ఏం ఉపాసి ఏమంటే యథోక్తం పైన చెప్పిన విధంగా సర్వం పైన చెప్పిన కూడా ఉపాసిత్యం మేము ఇన్ని పనులు చేయలేము ఏమో కొన్ని చేస్తాం అలా ఇప్పుడు అనుకోవద్దు ఎందుకంటే ఇన్ని పనులు చేయలేమనకూడదు అన్నీ చేయగలుగుతాం మేము ఉత్సాహాన్ని చేసుకోవటం ఆయన ఒక్క పిచ్చులు ఉత్సాహం తెచ్చుకుంటే మేము దేవకార్యమే చేస్తాం కానీ పితృ కార్యం చేయమండి ఎప్పుడు రాలేదు అది చేయొచ్చు దాన్ని కూడా అకామిడేట్ చేయొచ్చు ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి మీరు ఈ సమాజ కార్యాన్ని మీరు చేయాలి అని కోరారు పోతే ఆయన నేను ఆల్రెడీ చాలా సమాజ కార్యాలు చేసుకున్నానండి చాలా బిజీగా ఉన్నాను మళ్ళీ నానైతే మీరు మరొకటి పారేస్తానైతే ఖాళీగా ఉన్నా అంచేతనే చేయడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి బిజీగా ఉన్నవాడే ఇంకో పని చేయగలుగుతాడు అంతే కదండి ఖాళీగా ఉన్నవాడు ఏమి చెప్పి పాఠం చెప్పేవాడే ఇంకో పాఠం చెప్పగలుగుతాడు ఏదో సమ్ చూసుకునే ఏ పాఠం చెప్పుకుంటాడు నిద్ర పోయేవాడు ఏ సో ఎప్పుడు కూడా ఏ బిజీ మ్యాన్ కెన్ అకామిడేట్ వన్ మోర్ వర్క్ అకామిడేట్ ఎనీథింగ్ కాబట్టి అలాగంటే కంప్లైంట్ ఎప్పుడు చేయకూడదు ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకోవటం ఇన్ని ఎక్కడ చేస్తూ ఉంటాయి ఋతము సత్యము దమము తప్పసు ఇన్ని ఎక్కడ చేస్తూ ఉంటాయి అన్నీ ఊరికే సంఖ్య అధికంగా కనపడుతుంది కానీ తీరా చేయటం ప్రారంభిస్తే అవన్నీ కూడా మన యొక్క జీవన శైలిలో భాగంగా నాను ఆదరాపాసివ్యం అని చెప్పి అంటే అంటే ఈ విధంగా దీనిని తగ్గినదే కాబట్టి ఏవముపాసి అని చెప్పారు కదా మళ్ళీ ఇంతలో ఏము చే ఒకటే కదా ఏవం ఏవం ఏతతే ఏతది ఏముంది తేడా ఏముంది నిజమే రిపీటేషన్ ఆ రిపిటేషన్ యొక్క తాత్పర్యం ఏమిటంటే ఆదరార్థం పునర్వచనం ఆ ఉపాసన తప్పక చేయ తగ్గది అనేటువంటి విషయాన్ని ప్రేమగా శ్రద్ధగా బోధించటం కొరకు శృతి పునర్వచనాన్ని చెప్పింది ఆదరం అత్యాద మనకి దేని మీద ఉంటుందో దాన్ని మళ్ళీ మళ్ళీ ఇంకోసారి దౌరాయించటం అన్నది ఒక లోక వ్యవస్థ ఉంది సో ఇక్కడ రెండోసారి పునర్వచనానికి అర్థమైనట్లంటే ఏతది నా అనుపాస్యం ఇది అనుపాస్యం దీంట్లో ఉపాసించదగ్గరేదీ లేదు ఇది నా అని అనుకోవద్దు దీంట్లో అనుపాస్యమైన అంటే విడిచిపెట్టదగినటువంటి అంశం ఏదైనా ఒకటి ఉంది అని మాత్రం మీరు అనుకోవద్దు అని అలా పాజిటివ్గానూ నెగిటివ్గాను రెండుసార్లు చెప్తే బాగా బలంగా చెప్పినట్లు అలా ఆదరంతో చురుకి పునర్వచనం చెప్పి చేసి చెప్పినది అని అలా పునర్వచనాన్ని సమర్పించుకున్నారు చైత్యం అయిపోయింది అనువాపం పూర్తి ఇంతవరకు మీరు చూసినట్లయితే ఒక చోట జ్ఞానాన్ని హైలైట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది అహం వృక్షి వా ఇత్యా స్థలాలు మళ్ళీ మరుక్షణంలోనే కర్మలకి చాలా ప్రాధాన్యం ఇచ్చినట్టు కనపడతాం యు ఆర్ టాకింగ్ లెఫ్ట్ అండ్ రైట్ సో దేర్ ఈస్ ఎ నీడ్ టు క్రాష్అవుట్ దిష్యూస్ అందుకోసం శంకరులు ఇక్కడ ఒక విచారాన్ని మొదలు పెడుతున్నారు ఈ శంకర భాషల్లో ఉండేటువంటి విశిష్ట నడుస్తూ ఉంది కానీ ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు ఒక విస్తృతమైన చర్చని కూడా చేస్తూ ఉంటాను ఆ చర్చలో అలాంటి సమాజ పరిస్థితులు మనకి ప్రతిఫలిస్తూ ఉంటాయి అలాంటి సమాజం శంకరుల జీవించిన కాలంలో సమాజం యొక్క పరిస్థితి ఏంటంటే సూచన ఇస్తున్నాను నేను సో దట్ యూ కెన్ అప్రీషియేట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డిస్కషన్ ఐ హీలింగ్ దట్ దిస్ డిస్కషన్ ఈజ్ రిలవెంట్ ఈవెంట్ టుడే ఈవెన్ ఫ్రమ్ అకాడమిక్ స్టాండ్ పాయింట్ మనం చదవాల్సి ఉంటుంది అది ఎంటైర్లీ అకాడమిక్ కూడా కాదు దాంట్లో మనకు ఉపయోగపడే అంశాలు అనేక ఉంటాయి అది కాకుండా ఈనాటి సమాజ వ్యవస్థను కూడా మనం చూసినట్లయితే ఈ చర్చ యొక్క ఆవశ్యకత ఎంత ఇవ్వకాలి ఇప్పుడు చూడండి ఆనాటి సమాజం ఎలా అసలు సన్యాసము అనేది చాలా నిరాదరణకు గుడి అయ్యే పరిస్థితి సన్యాసం అంటే నువ్వు జ్ఞానం పేరుతో కర్మల్ని మానేసేసి అదే కదా సన్యాస సన్యాస శబ్దానికి కర్మ సన్యాసం అని అర్థం సన్యాసం అంటే ఉద్యోగం వదిలిపెట్టడం ఇల్లు బజ్లు వదిలిపెట్టడం అది కాదు పాయింట్ అక్కడ దట్ ఈజ్ ఎన్ ఆఫ్టర్ ఎఫెక్ట్ సన్యాస బేసికల్లీ మీన్స్ సర్వకర్మ సన్యాస వేదోక్త కర్మలని పరిత్యాగించేయడం ఇంకా అగ్నిహోత్రం ఉండదు సంధ్యావందనం ఉండదు ఏమీ ఉండదు ఏ కర్మలు చేయడం దేవకార్యం ఉండదు పితృకార్యం ఉండదు ఏమి ఉండదు అన్నీ మానేస్తాడు ఎటువంటి కర్మలన్నీ మానేసేటంటే జ్ఞానం అండి అంట అని ఈ విధంగా మీమాంసకులు అలా చూసి వెళ్తారు మీమాంసకులు అంటే వాళ్ళు కర్మవాదులు కర్మవాది ఎలా ఉంటాడు అంటే కర్మే సర్వం అంటాడు నాకు మిత్రుడితో ఆయన తీర్థయాత్ర స్పెషలిస్ట్ తీర్థయాత్రలు తాను చేయటంలో ఇతరుల చేత చేయించటంలో ఆయన ప్రత్యేకమైనటువంటి కృషి చేసి దాంట్లో ఆయన గ్రీహించి పిచ్చేసుకుంటారు ఆయన కేందనాథ్ ప్లాన్ ఉంది వస్తున్నారా ఫ్రీగా నన్ను మీరే ఇవ్వక్కర్లేదు కేదార్నాథ్ వెళ్తున్నాను వస్తున్నారా అని నన్ను అడుగుతూ ఉన్నాను ఆయన ప్రేమకి నేను ఎంతో సంతోషిస్తాను కానీ వెళ్ళే ఉత్సాహం నాకు లేదు తీరికలేదు ఉత్సాహం ఉంది కానీ తీరికలేదు నాకు ఐ కెనాట్ ఇట్ ఇట్ ఇంటూ మై షెడ్యూల్ దట్ వాస్ మై ప్రాబ్లమ్ కావచ్చు ఈ పైన ఏమైనా కుదురుతుందేమో ఇంతవరకు కుదరలేదు ఎప్పుడు కొంత కుదిరింది సో నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఎప్పుడూ కూడా నేను కానీ ఆయన స్వమదేవం తెలిసిన శిష్యులు కూడా పెద్దస్వామి వస్తే పెద్దస్వామికి చిన్న స్వామి వస్తే చిన్న స్వామికి దండం పెడతారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు నేను ఉండబట్లేకండి ఉపనిషత్తులు మనం తీర్థయాత్ర ఉపనిషత్తు తీసి చెప్తే అది కేదార్నాథ్ గురించే చెప్తావు కదా ఆ బద్రీశ్వరుడి గురించే చెప్తావాశీ విశ్వనాథుడి గురించి చెప్తావా లేకపోతే మరేదైనా చెప్తావా అభి మరేమో చెప్పండి అదే చెప్తా అయితే ఇంకనేమిట్ ఈస్ వాట్ ఐ సో కన్విన్స్ తీర్థయాత్ర అండ్ ఇట్స్ ఓకే యూ షుడ్ గో ఇంగ్ దట్ పాట్ డిస్టర్బ్ దట్ ఇది ఎందుకు చెప్పానంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో అని చెప్పడానికి తర్వాత ఓ రోజునే నన్ను మహాత్మ ఒక పెద్ద ఆయన ఒక ఆయన కలిసాను మహాత్మనేం కదా ఆయన గృహస్థు కలిసి ఉపనిషత్తు పాఠం అవుతూ ఉంటే ఆ తర్వాత నన్ను ఆయన పర్సనల్గా కలిసి అంటారు ఎందుకని మీ టైం వేస్ట్ చేసుకుని ఎదురు వాళ్ళు టైం అలా వేస్ట్ చేసుకుంటారు అందరూ మీరు కలిసి అని అంటే నేను అన్నాను మీరు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అమ్మా నేను చికాకు పడ్డాను బాగుపడ్న ఎప్పుడు ఇట్లా ఉంటుంది చెప్పండి మీరు దయచేసి మీ అభిప్రాయం చెప్పండి గాయత్రీ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు కదా మీ సహస్రగాయత్రిని చేయొచ్చు ఏమిటి ఎంతసేపు ఏ ఏవి చెప్తారు మీరు వాళ్ళు ఏమి వింటారు చక్కగా సహస్రగాయత్రిని చేసుకోవచ్చు కదా ఎంతసేపు అని చెప్పారు ఆయన మంత్రం మీద ఒక పుస్తకం ఒకటి అది అసలు రహస్యం ఆ పుస్తకం హ్యూమన్ సైకాలజీ సో హీజ్ ష్యూర్ దట్ జస్ట్ ఉపాసన విల్ సాల్వ్ హిజ్ బా ఉపాసన వల్లనే మౌ సో ఈ విధంగా ఒక్కొక్క రకంగా జనాలు ఉంటారు ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒక ఆయన ఒక మహాత్ముడు నేను ఆశ్చర్యపోయిన ఆయన ఉపన్యాసం ఉంది నేను అనుకోకుండా స్టేజ్ మీద ఉన్నాను ఆయన ఏం చెప్పారంటే ఆయన ఇలాగే చెప్పారు మానవ సేవయే మాధవ సేవ అని లోకంలో అంటూ ఉంటారు మానవ సేవ మాధవ సేవ ఏం కాదు వాస్తవంలో మాధవ సేవయే మానవ సేవ నాకు అసలు నేను కలగంటున్నానా లేకపోతే ఇదేలా పొరపాటు ఎక్కడ పడ్డాక ఏమి పొరపాటు ఆయన అదే టాపిక్ మీద ఇంకా ఒక అరగంట సేపు విస్తారంగా తింటాను మానవులు వాళ్ళ దాన్ని వాళ్ళు కూడా ప్రకృతి డెస్టినీ నడుస్తూ ఉంటుంది మీరు చక్కగా మాధవుని అక్కడ పెట్టుకునే మానవులని వాళ్ళకేమో కళ్ళకి ఒక ఆపరేషన్ చేస్తాను వీడికి ఏమో జగు పెట్టిస్తాను ఎదుగు మాధవ సేవ చేస్తుంటావ సేవ్ అండ్ హీ అండ్ హిస్ డిసైబుల్స్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ వన్ థింగ్ అదేమిటంటే ఒక ప్రతిమ ఒకటి ఉంది ఆ ప్రతిమూజా నేను ఎప్పుడు మాట్లాడినా దాని భగవానుడు చెయ్యి చూసారా అన్నారు చెయ్యంటే అక్కడ చేసి పెట్టిన చెయ్యండి అది అంటే అక్కడ ఒక అది ప్రతిమ ఉంది పంచుతో పంచలోహాలతో చేసిన ప్రతిమ ఆ చెయ్య ఆ చెయ్య ఫోటోగ్రాఫ్ అనమాట ఆ చెయ్యి చూసారా మీరు ఆ చేతిలో రేఖలున్నాయి చూసారా ఆ రేఖల మీద ఆయనకి ఎంత చెప్పుకున్నా సో హీఈ వెరీ ష్యూర్ దట్ దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ ఈ పూజయే ముఖ్యం ఈ కర్మయే ప్రధానం కర్మ కూడా ఎటువంటిది విగ్రహారాధన రూపమైన కర్మ అదియే ప్రధానం ఇంకా మిగతాదంతా కూడా కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఈనాటికి కూడా కర్మవాదులు సమృద్ధిగా ఉన్నారు శంకరుని కాలంలో అయితే చెప్పలేక సో శంకరుడు చాలా శంకరాచార్యులు చాలా అవమానాలను కూడా ఆయన ధరించాల్సి వచ్చింది ఎందుకంటే ఈ కర్మవాదులు ఆయన్ని తిట్టారు వాళ్ళు కూడా వేసే ప్రయత్నం చేశారు కానీ ఆయన అది ఒక పూచిగా పెట్టుకుని ఇట్స్ హీజ్ ఎ టీచర్ యాజ్ ఎస్ సపోజ్ హిస్ మైండ్ పూజ స్వామీజీ ఒక కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహించారు హైదరాబాద్ ఢిల్లీలో ఎందుకంటే ప్రొటెక్షన్ ఆఫ్ రిలీజియస్ డైవర్సిటీ రిలీజియస్ డైవర్సిటీ ఏదైతే కలదో దీ ప్రొటెక్టెడ్ నాట్ డిస్ట్రాయ్ because the, the truth lies above all religions. so no moral religion is absolute truth it's a relative truth over. when any religion is relative truth if you worship shiva no relative truth if you worship vishnu relative truth if you put a name on it relative truth hai. absolute is beyond all names and forms if you know that and you teach as it therefore as long as you are in the relative field The relativist then uh, learner relativist server and uh, the real truth lies beyond saying if you can go you can go this is his uh, thesis according to which the thesis uh, it has come from his teaching why he should say that he the religions need to protect it and diversity need to protect it and why he should uh, bother about it because it is uh, according to the times in which he lives the contemporary society lo కన్వర్షన్స్ మూలంగా హిందూ సమాజం యొక్క అస్తిత్వానికి దొంగ కలుగుతుంది అనే ఒక ఫీలింగ్ ఆయన కలిగింది కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాత కాల్యం పుష్పం అదే ఉన్న వాక్యాలే చెప్పే అలా కాకుండా మోడర్న్ సొసైటీలో కల్చరల్ ఇన్ఫరక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి విషయంలోనూ చాలా సెన్సిటివ్గా ఉండి వాటిని అవగాహన చేసుకుంటా హీ హాజ్ టు టీచ్ సో ది క్యాన్వాస్ ఫస్ట్ ట్రూత్ ఈస్ వన్ దట్ ఈస్ ఫైనల్ దాంట్లో మార్పు చేరిపోయలేదు బట్ ది క్యాన్వాస్ ఇన్ ద్రూత్ ఈ సో ఆ దృష్టిలో మనం ఈ చర్చని పరిశీలించాల్సింది Anyway, coming అనేవే కమింగ్ టు ది పాయింట్ శంకరుడి కాలంలో ఉండే కర్మవాదులు ఎంత మూర్ఖంగా ఉంది ఎవరు ఈనాడు ఉన్నటువంటి కర్మవాదులు కూడా అంతే మూర్ఖంగా ఉన్నారు మూర్ఖత్వం కూడా సమానమేనండి హ్యూమన్ సొసైటీ అది ఎప్పుడూ అలాగే ఉంటుంది హ్యూమన్ సొసైటీలో సిచ్యువేషన్ ఏం పెద్ద మారిపోతుంది అంతా ఒకలాగే ఉంటుంది రాగద్వేషాలు జ్ఞానము జ్ఞానము ఈ ఆల్ దీస్ ఇష్యూస్ ఆఫ్ సిమిలర్ కొంచెం ధర్మాధర్మాలు కొంచెం పర్సంటేజ్ ఇటు తిరుగుతూ ఉంటాయి అత్ర అంటే ఈ సందర్భంలో ఏత్యతే ఈ క్రింది విచారము చేయబడుచుంట ఎందుకంటే ఈ విచారం తర్వాత మంత్రానికి అర్థం చెప్తే బాగుంది ఎందుకే విచారం అంటే అలా కాదు ఈ పాయింట్ దగ్గర వివేకాన్ని మనం తెలుసు వివేకము అంటే దేనికి దాన్ని సెపరేట్ చేసి పెట్టుకుంటాం వివేకము శంకర భగవత్పాదుల యొక్క టీచింగ్ లో ఉండే ప్రధానమైనటువంటి లక్షణము మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏమిటంటే వివేకము ఇది చాలా ముఖ్యం మీరు చాలా టీచింగ్స్ మీరు వింటూ ఉంటారు అదేమి టీచింగ్ కానీ ప్రసంగాలు కానీ పెద్ద ట్ మీకు క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి అంటే వివేకయుక్తంగా ఉండాల్సింది వివేకం అంటే డిజర్నింగ్ డిస్టింగ్విషింగ్ ఫర్ వాట్ వాట్ ఈస్ వాట్ వాట్ ఈస్ వాట్ అనేది మనం డిస్టింగ్విష్ చేసుకోవాలి ఓకకి ఓకాను బియ్యానికి బియ్యం సెపరేట్ చేసుకోవాలి దాన్ని వివేకము అంటే టు సిఫ్ట్ చేసిన తర్వాత అవసరమైంది అడ్డం పెట్టుకుని అనవసరమైంది పారాయటం పేరు వైరాజ్యం వివేకము సో ఇంపార్టెంట్ శంకరాచార్య రీటన్ వివేక చూడమని సో దూయల్ ఆఫ్ డిస్క్రినేషన్ ఒకడు మహాపండితుడు ఉంటాడు కానీ వివేకం చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ప్రసంగాలు చేస్తూ ఉంటారు వివేకం ఉండదు చాలా హేజీగా ఉంటుంది వివేకం యొక్క లక్షణం ఏమిటో చెప్పంటారా ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ వివేకా వివేకా ఈస్ థాట్ యుల్ బీ బెటర్ పర్సన్ ఇన్ అండర్స్టాండింగ్ యువర్ శన్ మీ యొక్క స్వరూపాన్ని గురించి మీకు మంచి అవగాహన ఏర్పడు యూ విల్ బి నోయింగ్ ఆల్ అబౌట్ యువర్ సెన్ తర్వాత గదాంతిక్ టీచింగ్ వివేక టీచింగ్ లో ఇప్పుడు కూడా మీ మనస్సులో ఉండేటువంటి కొన్ని ప్యాటర్న్స్ ఆఫ్ థింకింగ్ ఉంటాయి కొన్ని ఆలోచన పద్ధతులు ఏవో కొన్ని ఉంటాయి మీరు సంపాదించుకొచ్చినవి ఉంటాయి అవి తీసేసి వాటి స్థానంలో కొత్త ఆలోచన పద్ధతులను ప్రవేశపెట్టే ప్రయత్నం ఉండదు వివేకంలో కేవలము మీరు ఆలోచించే విధానము అది సరే కాదా సరైతే ఇట్ విల్ బి రీఎన్ఫోర్స్ సరి కాకపోయినట్లయితే ఇట్ విల్ బి డిమాలిష్ అండ్ బై డి ది ఎఫర్ ఈజ్ ఓవర్ యు ఆర్ ఎ బెటర్ పర్సన్ యు ఆర్ ది ప్రూఫ్ ఆఫ్ వివేకా యూఆర్ ది ప్రూఫ్ అండ్ యూ డోంట్ నీడ్ ఎనీ అదర్ ప్రూఫ్ అని మీరు కూడా ఎప్పుడూ ఇతరులను నడకపోవడదు ఏమండీ ఆయన మంచి గురువేనంటారా ఆయన ఆయన యొక్క ఉపాసన ఆయన చెప్పినటువంటి విద్య వల్ల he will not believe him and it's her opinion you should not ask you are never proof but philosopher's stone only how to prove the philosopher's stone if you touch it and you turn into gold then that is the proof of philosopher's stone that more region needed but you should ask others you should not ask kada it is teaching ayana thalaithe మీ యొక్క స్వరూపం దగ్గరికి వెళ్ళటంలో మీకు సహకరిస్తుందో మీ మనస్సులో ఉన్నటువంటి కాబ్ెబ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రాంగ్ ఐడియాస్ అండ్ నోషన్స్ అండ్ కాంప్లెక్సెస్ ని క్లీనప్ చేయటంలో టీచింగ్ సహకరిస్తుందో దట్ ఈస్ ద కరెక్ట్ టీచింగ్ దట్ ఈస్ ద వివేకా అండ్ ఇస్ ది ప్రూఫ్ ఆఫ్ ఇట్ యుర్ ది ప్రూఫ్ ఆఫ్ ఇట్ నో ప్రూఫ్ ఈస్ రిక్వైర్డ్ చాలా మంది ప్రెస్టెంట్ అవుతూ గురువు సరైన గురువు ఎక్కడ కలుగుతాడని నువ్వు సరైన శిష్యుడు అయితే నీకు తప్పకుండా సరైన గురువు దొరికి తీరుతాడు సరైన గురువు ఎలా తెలుస్తుంది నీ హృదయానికి తెలుస్తుంది నువ్వు ఓపెన్ మైండ్ పెట్టుకుని నువ్వు ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని ఏవో కొన్ని ఐడియాస్ గాడ్ ఫర్ సేకన్ ఐడియాస్ ఫిక్స్ చేసి కూర్చుంటే ఇంకేమి ఒకతను నాతో ఈ జ్ఞానం అనవసరం అండే భక్తి ముఖ్యం అండి అంటాడు వాట్ కైండ్ ఆఫ్ ఐడియా ఐటీ జ్ఞానం అనవసరం అంటాడు మానవుడు పోయి ఉండే యూఆర్ యువర్ ఎ కాన్షియస్ బీయింగ్ అండ్ యూజ్ సే నాలెడ్జ్ ఈస్ అన్నీ సార్ attaining kind the of idea it at all to fix the idea on what do you mean we're not attack in involvement alage inkotha nanna kalisa endukante ee shastravu ee upanishatranu seva chesthe saripodu ye seva chesthavu you seva what do you mean seva so he thinks that this society is a of noble and ignoble and he is the noble and so he has to serve the noble that is what he thinks and that thinking is what and therefore that seva won't work for long so as that kind of idea i mean i mean we all giga mantra cheta wo all that idea betu wo seva chey annadhi ee idea idu seva cheyal gaani seva tappa dnyanam okkarledu ya seva cheyali seva mundu nee kalaa idu nee dnyanam valla telusundhi kada what kind of thinking allante fixed ideas unnavadiki you can't do anything to it. If you should open minded you are the best ఎనీవే విద్యా కర్మనోహ వివేకార్థం నేను వివేకం గురించి చెప్పాను ఇదంతా సో విద్య విద్య అంటే జ్ఞానం కర్మ ఈ రెండు ఉన్నాయి దీంట్లో ఏది ఎందుకంటే జ్ఞానము అంటే బుద్ధికి సంబంధించినది కర్మ అంటే ఫిజికల్ బాడీకి సంబంధించి అఫ్కోర్స్ జ్ఞానంలో బుద్ధి ఫిజికల్ బాడీ ఉంటుంది ఫిజికల్ బాడీ లేకుండా కేవలం బుద్ధి అంతలా గాల్లో ఆలోచిస్తుందా బుద్ధి హైలైట్ అవుతుంది ఫిజికల్ బాడీ విల్ బి దే బట్ ఇట్ విల్ నాట్ బీ ఇన్ ది పిక్చర్ ఇట్ విల్ బి లవింగ్ రూమ్ దుడిచేసిన తర్వాత చీపులు గట్ట ఎక్కడ ఉంటుందే మధ్యలో వేలాడికి ఇస్తారా ఏమేమి దాన్ని పక్కన పెట్టాలి ఆ రకంగా ఫిజికల్ బాడీ దానికి చేయాల్సిన సేవ ఏదో దానికి చేసేసిన పక్కన పెట్టేసి ఆ తర్వాత బుద్ధితోటి జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అది జ్ఞానం యొక్క పరిస్థితి ఇంకా కర్మ యొక్క పరిస్థితి దీనికి ఆపోజిట్ తెలుసుకోవాల్సిందేదో తెలిసేసుకుని బుద్ధిని పక్కన పెట్టేసి చేతులు కాళ్ళతో చక్కగా పనిచేయటం ఇంకా మళ్ళీ బుద్ధిని అడ్డు రానివ్వకుండా చేతుల్లోనేమో సురుకు పట్టుకుని అగ్నేయ స్వాహాన్ని నెయ్యి నింపుకుని అగ్నేయ స్వాహాన్ని హోమం చేయాలి అసలు అగ్ని అనగి అగ్ని కాంటస్ట్ దేనికి ఎక్కువ ప్రాధాన్యము అసలు ఏది మోక్ష హేతు కర్మ మోక్షం కలుగుతుందా విద్య వల్ల మోక్షం విద్య అంటే జ్ఞానం సో ఈ ఆస్పెక్ట్స్ మనం చింతించాలి మనం చింతించడము అంటే విచారించాలి దీంట్లో నాలుగు ఐదు పక్షాలు చెప్తున్నారు ఆయన అందాము కర్మభ్యే కే పరం శ్రేయ ఇక్కడ మనం స్వర్గాన్ని గురించి మాట్లాడతాం స్వర్గం కావాలి ఎలా వస్తుంది అంటే కర్మల వల్లే వస్తుంది అది కాదు ఇక్కడ పాయింట్ పరమశ్రేయ పరమశ్రేయస్సు అంటే మోక్షము మోక్ష పురుషార్థం ఎందుకంటే స్వర్గం అనేది ఒక సుఖకరమైనటువంటి స్థానము మీరు పుణ్యం చేసుకుంటే అక్కడికి వెళ్తారు పుణ్యం గడిచేటువంటి మళ్ళీ వాపసు వస్తారు సంసారాంతర్గతంగా ఉంటుంది కానీ మోక్షము అనేది జీవుణ్ణి సంసారం నుంచి పైకి తీసుకువెళ్ళి ఈశ్వరునిలో ఏకం చేసేటువంటిది మోక్షం అంతకంటే గొప్ప శ్రేయస్సు మరొకటి సో పరం శ్రేయ మోక్షము ఈ మోక్షం గురించి మన చర్చ మోక్షము అనే ఫలాన్ని ఉద్దేశిస్తే కర్మ యొక్క రోల్ ఏమిటి జ్ఞానం యొక్క రోల్ ఎంత దట్ ఈస్ ద డిస్కషన్ కర్మ ఎందుకు పనికిరాదని కాదు డిస్కషన్ ఇక్కడ స్వర్గం కావలసిన వాడికి జ్ఞానం కావాలనవసరం వాడు కర్మే చేసుకుంటే మంచిది వాడి గురించి కాదు చర్చ మోక్ష పురుషార్థం దగ్గరే చర్చ సో పరమశ్రేయ మోక్షమనే పురుషార్థము ఎలా లభిస్తుంది మొదటి పక్షం ఏమిటి వలేభ్యవ కర్మభ్య కేవల కర్మల చేతనే లభిస్తుందా అది ఫస్ట్ పక్షం కేవల కర్మలు కర్మలను అలా చేసుకుంటూ పోవడం కర్మ అంటే మనకి తెలుసు వేదోక్త కర్మలు అలా తీర్థయాత్ర చేసుకుంటే మోక్షం వస్తుందనో అలా జపం చేసుకుంటే మోక్షం వస్తుందనో చెప్పినట్టుగా అలా కర్మలు చేసుకుంటూ పోతే మోక్షం వస్తుంది మరి జ్ఞానం జ్ఞానం లేదు పక్కన పెట్టండి కర్మల వల్లే మోక్షం నెంబర్ వన్ విద్యాపేక్షే అలాగే కాదండి విద్యకు కూడా విద్య అంటే జ్ఞానం జ్ఞానానికి కూడా కొంత చోటు చూపించాలి మనం ఓకే రెండో పక్షంలోకి వస్తున్నాం ఏమిటి రెండో పక్షము విద్యా సహకారము కలిగిన సవ్యపేక్ష సహకారము కలిగిన కర్మల చేత విద్యా సవ్యపేక్షేభ్య సో విద్య యొక్క సహకారముతో కూడిన కర్మల చేత అని అన్నప్పుడు ఇంట్లో ప్రధానమేది అప్రధానమేది కర్మలు ప్రధానం కర్మలే ప్రధానము ఇప్పుడు పిల్లవా పిల్లవాడితో సహా పుత్రునితో సహా తండ్రి వచ్చాడు పుత్రేణ సహాగత స్పిత అన్న చోట తండ్రి అప్రధానమరు పుత్రు అలాగే సో విద్యా సవ్యపేక్షేభ్య కర్మభ్యం విద్య యొక్క సహకారము కలిగిన కర్మల వలన మోక్షం అంటే ఇప్పుడు ప్రధానమేది కర్మ కర్మల వలన మోక్షం కానీ విద్య దానికి వెనకాల తోడుండి ఆ కర్మలకి సపోర్ట్ చేస్తుంది సో విద్య సపోర్ట్ ఉన్నటువంటి కర్మల చేతనే మోక్షము అది రెండో పక్షం మూడు ఆహోస్విత్ విద్యా కర్మభ్యాం సంహతాభ్యాం ఆహోస్విత్ అంటే లేక లేక అహోస్విత్ అందమైన ప్రయోగం లేకపోతే మరో విధంగా ఎలాగంటే అని సంథింగ్ లైక్ దట్ అహోస్విత్ సో అథవా విద్యా కర్మ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈక్వల్ ఇంపార్టెన్స్ సంహతాభ్యాం దీంట్లో కర్మలకు ఎక్కువ ఇంపార్టెన్స్ అని కాదు కర్మలు జ్ఞానము రెండూ కూడా సంహతాభ్యాం ఈక్వల్ పార్ట్నర్స్ ఒకప్పుడు మనకి మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు చరణ్ సింగ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చరణ్ సింగ్ గారు వారానికి ఒకసారి స్టేట్మెంట్ ఇస్తూ ఉండే వారు ఒక్కసారి ఇచ్చేవారు నా స్టేట్మెంట్ రెండు ప్రైమ్ మినిస్టర్లు ఉండడం కుదరదు కాబట్టి నేను డిప్యూటీగా ఉన్నాను తప్పిస్తే నేను మొరార్జీ దేశే గారు అని ఇస్తూ ఉండేవారు స్టేట్మెంట్ అది ఈక్వల్ పార్ట్నర్ ఇన్ ఎట్ టిల్ ది గవర్నమెంట్ కొలాబ్స్ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అడుకోకలేదు సో ఈ రకంగా విద్యా కర్మభ్యాం సంహతాభ్యా దీనికి వాళ్ళ పేరు కూడా పెట్టారు ఈక్వల్ ఈక్వల్ పార్ట్నర్స్ ఉందని చూసి ఏదో ఉంది ఈక్వల్ ఫస్ట్ ఎమాంగ్ ఏదో సంథింగ్ లైక్వల్ దే ఆర్ ఈక్వల్స్ అలాగే అలాగే మోక్షం ఎలాగ విద్య కర్మ దీనికి మీమాంసకుల పద్ధతి చెప్పారు పొద్దున్న సూర్యోదయం అయిన వెంటనే నేను ఉపనిషత్తు పెట్టుకో సూర్యోదయం అయిన వెంటనే చక్కగా స్నానం చేశారు చెప్పదాన్ని తర్వాత అగ్నిహోత్రం తర్వాత వైశ్వదేవం తర్వాత భోజనం ఆటల వేసం అయిన తర్వాత కొన్ని ఇప్పుడైనా జ్ఞానం భోజనం అయిన తర్వాత జ్ఞానం ఏమిటి ఒక గంట సేపు కడుక్కోవడం ఆ తర్వాత ఒకప్పు టీ మూడయింది ఇప్పుడు కర్మలు ఏమీ లేవి కర్మకి మళ్ళీ సిక్స్ థర్టీకి కర్మ సాయంకాల కర్మ వస్తుంది మూడు నుంచి సిక్స్ థర్టీ దాకా మూడు గంటలు ఉంది ఆ మూడు గంటల స్వంత పనులు ఏమైనా ఉంటే అరగంటలో పూర్తి చేసుకుని అప్పుడు జ్ఞానం మళ్ళీ సిక్స్ థర్టీకి మళ్ళీ కర్మ ఏది సాయంకాల సంధ్యా సాయంకాల అగ్నిహోత్సం తర్వాత భోజనం భోజనం అయిన తర్వాత పడుకోవడానికి ఒక గంట టైం ఉంది అప్పుడు మళ్ళీ జ్ఞానం అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ వ్యవస్థ చేసి దీ దీని వాడు అసలు తాత్పర్యం ఏంటంటే సన్యాసము అనవసరము అనవసరం కాదు తప్పు ఎందుకంటే సన్యాసం తీసుకున్నాం అనుకో కర్మలు ఏమవుతాయి దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ కర్మ సన్యాసం అంటే ఇంక సో నో కర్మ ఓన్లీ జ్ఞానం మీకు మోక్షం రాదు అని అంచనా వాడి అభిప్రాయం ఏంటంటే సన్యాసం పనికిరాదు అని కర్మవాదులు అలా మాట్లాడతారు మోం మేమాంస కూ దేవాళ్ళు అలాగే చాలు అలాగే మాట్లాడతారు ఎనీవే సో ఫిఫ్టీ ఫిఫ్టీ కర్మ జ్ఞానము వల్ల మోక్షము ఇది మూడో పక్షము తర్వాత విద్యంటే అథవా కర్మాపేక్షయా విద్యయా ఇప్పుడు విద్యకి ప్రాధాన్యం విద్య వలన మోక్షం కానీ కేవల విద్య కాదు కర్మాపేక్షయా విద్య దీన్ని సముచ్చయము అంటారు కర్మ కూడా ఉండాలి రెండు చక్రాలు చక్రం రెండు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోయింది ఇది రెండు కూడా కాదు విద్య వల్ల మోక్షము కర్మ సహకారముతో కూడినటువంటి విద్య మోక్షము అని ఇది నాలుగవ పక్షం తర్వాత ఉత కే విద్య ఉత అ లేకపోతే కేవలం ఏమో విజయాలి కేవలము జ్ఞానం చేత ఐదు పక్షాలు ఈ విచారం చేయదగరా కదా ఇది తప్పకుండా చేయటం చెప్పారు ఎందుకంటే విషయం తెలుసు మనం ఏ స్థితిలో ఉన్నామో అంటే ఇప్పుడే అన్ని స్థితిలో మనకు అక్కర్లేదు విషయం తెలుసుంటే మనకి గ్రోత్ తర్వాత ఇప్పుడు ఇమీడియట్లీ వి డూయింగ్ బోత్ కర్మ అండ్ జ్ఞానం దట్ ఈస్ ఆల్ రైట్ బట్ విచ్ ఈస్ ఫైనల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మోక్షం యూ షుడ్ హియేట్ వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ కర్మ ఇట్ ఈ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ బట్ దెన్ ఓవర్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు సో దేని స్థానాన్ని దానికి దీన్నే వివేకము అంటాను ఎంత బాగా చెప్పారు చూడండి వివేకం అంటే పర్ఫెక్ట్ ఐదు పక్షాల కింద విడతీసి చెప్పారు చూడండి విస్ఈస్ కాల్డ్ వివేకం మీకు అనేక గ్రంథాల్లో వివేకం ఉండదు పొడుగాటి సమాసాలు ఉన్నాయి పెద్ద పెద్ద సమాసాలు ఉంటాయి ఆ సమాసం చూస్తే ఇంత పొడుగుంటుంది వివేకం ఉండదు దాన్ని తీరా విడతీస్తే ఏం వివేకం తప్పించే వివేకం ఉండదు ఓ ఓ కవిత్వం ఒకటి ఉంది నాకు అసలు పోయిట్టు పోయి కుదురు ఉంటుంది ఎంత కఠినంగా ఉంటుంది అసలు అన్వయమే అవుతుంది డిక్షనరీలు ఎదుర్కొండ పెట్టుకునే ఆరడొంద సార్లు డిక్షనరీ తీస్తే ఓ శ్లోకం అన్వయం అవుతుంది తీరా విషయం చూస్తే చప్పచప్పగా సారమైన ఉండదు సో అలా ఉండకూడదు సో ఇక్కడ వివేకానికి ప్రాధాన్యం వివేకార్థం చింతి అని చూడండి ఐదు ఎంత క్లియర్గా పెట్టడం ఏ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఏమిస్తారో తర్వాత చూద్దాం ముందు చక్కగా విడదీసి పెట్టారు కర్మ జ్ఞానమా ఫైవ్ పాసిబిలిటీస్ వండర్ఫుల్ అనాలిసిస్ తర్వాత తేవలేభ్య కర్మభ్య సత్ ఇది మొదటి పక్షాన్ని ప్రతిపాదిస్తున్నారు అట్లాంటి ఐదెంటిలో మొదటి పక్షాన్ని చెప్తున్నారు ఏమిటి కేవల కర్మల చేత మాత్రమే స్యాత్ అంటే మోక్షము కలుగుము పరమశ్రేయ స కేవల కర్మలు చాలండి జ్ఞానం అక్కర్లేదు ఏమక్కర్లేదు ఊరికే జ్ఞానము జ్ఞానం అని చెప్పేసి మీరు ఊరికే పరిస్థితి గడబడి కేవల కర్మలు చాల ఈ సైకాలజీ మీరు దేవాలయాల్లో చూడవచ్చు పూజ స్వామీజీ నాకు సలహా చెప్పారు దేవాలయంలో ఎప్పుడో ఉపన్యాసం చెప్పడం చెప్తారు జనరల్ రూల్ చెప్పారు ఎక్సెప్షన్స్ ఉంటే పర్వాలేదు ఈ వ్యతిరేకమేం కాదు ఆయన అనుభవం ఇచ్చారు దేవాలయంలో ఉపన్యాసం చెప్పడం దాని మీద ఆయన వివరణ కూడా ఇచ్చారు నా అనుభవం కూడా అక్కడ పూజారిని ఉంటారే ఐ నాట్ పూజారి వాళ్ళ సైకాలజీ చెప్తున్నాను నేను ఎవరికి వ్యతిరేకం నేను దేని వ్యతిరేకంగా ప్రసక్తే లేదు ఇప్పుడు అక్కడ ఉన్న స్పేసు అక్కడ ఉన్న స్పేస్ను వ్యతిరేకించే ప్రసక్తే లేదు భూతల్ స్పేస్ ఇంటికి వ్యతిరేకానికి స్థానమే లేదు బట్ ఎ నీడ్ ఫర్ అండర్స్టాండింగ్ ది సైకాలజీ సైకాలజీ మీరు అర్థం చేసుకున్నారనుకోండి మీరు వ్యతిరేకత ఉంది సైకాలజీ అర్థం కాకపోతేనే వ్యతిరేకత ఉందని ఫ్యూస్ బాగుంటాయి ఫలానా తిట్టాడు ఇంటి తిట్టుంటాడు బావిడు పొగతనని తిట్టాడు ఇంటికి బావితనని నేను జాగ్రత్తగా ఆలోచించాను నాకు దొరికింది కారణం I I I I I don't have have any anger, I could see see why he was uh, me. When I can see his reason, him. him And then, uh, do you know what ఎందుకు తెలుసిన ఐ వై హీ వాడే టు రియలైజ్ హిజ్ ఏ కారణం చేత అతనికి నా మీద కోపం వచ్చిందో ఆ కారణాన్ని తీసేసి ప్రయత్నం నేను చేశాను మొత్తం నేను తీసేయలేకపో అతను హృదయంలో దూరి కోపం అంతా పోవట్లేకపోతే ఏ అంశంలో అతను నన్ను వ్యతిరేకించాడో ఆ అంశంలో నేను విచిద అయిపోయాను సో దౌ దర్ ఇస్ నో రీజన్ ఫర్ హిమ్ యూ హ్యావ్ ఫర్దర్ గ్రీవెన్స్ ఆల్రెడీ వాట్ ఎవర్ గ్రీవెన్స్ హీ హాడ్ ఐ కెనాట్ హెల్ప్ బికాస్ ఐ కెనాట్ అూ వాట్ ఎవర్ ఈ డన్ బట్ ఐ విల్ నాట్ గివ్ అకేషన్ ఫర్ ఫర్దర్ గ్రీవెన్స్ హై కుడ్ డూ దాట్ బికాస్ ఐ కుడ్ అండర్స్టాండ్ హిజ్ సైకాలజీ సో సైకాలజీ తెలుసుకోవడం అవసరం పూజ అని ఇప్పుడు మనం వెళ్తాం మనం వెళ్ పూజారికి ఏమిటంటే ఎవళ్ళో అష్టోత్తర పూజ చేయించుకునేవాళ్ళు సహస్ర పూజ చేయించుకునేవాళ్ళు అలాగేదో అలా హీ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దాట్ బికాస్ హీస్ మెంట్ ఫర్ దాట్ అంటే మనం వెళ్ళి అక్కడ గంట ఎవాళ్ళు మోగించకూడదు ఎవడో ఈ మై కండిషన్స్ నేను మొట్టమొదటి కండిషన్స్ పెట్టిన స్వామీజీ సలహా చెప్పకము